ఇప్పుడు నిధిధ్యాసన ప్రత్యయములు మీకు చెప్పాను ఇప్పుడు సమాధి దగ్గరకు సమాధి అంటే ఆత్మనిష్టతత్వ ఇంకేమి ఉండదు దాంట్లో థాట్ ఉండదు మీకు గీతా శ్లోకం గుర్తు శనై శనై రూపము నెల్లమెల్లగా చేయండి ఉంటే కంగారు పడకండి ఆ అన్నప్రాసం అన్నం పెట్టడం సరికాదు నెల్లమెల్లగా బుద్ధ్యా ధృతి గృహీకయా కానీ బుద్ధి మీ నిశ్చయాత్మక బుద్ధి ఉండాలి దాంతో ధైర్యం ఉండాలి అంటే అది కొంచెం ముందు వెనక అవుతున్నప్పుడు మీరు కంగారు పడకూడదు మాకు రావటం లేదండి అని భయపడిపోకూడదు లేకపోతే వెన్నబెట్టుకోకూడదు ధైర్యాన్ని పెట్టుకుని ఉండాలి ఆత్మసంస్థం మాస్తత్వ నా కంచిదపి చింతయ మనస్సుని ఆత్మలో విలీనం చేయండి అంతే మీరు చేయాల్సింది ఆత్మస్వరూపము నిశ్శబ్దమే ఆత్మస్వరూపం ఎందుకంటే నిశ్శబ్దం అనేది అది శూన్యం కాదు నిశ్శబ్దం అనేది సతది ఉనికి ఎగ్జిస్టెన్స్ అప్సల్యూట్ స్వయం ప్రకాశమైన సత్త అది నిశ్శబ్దం దాంట్లో మనస్సుని విలీనం చేయండి నాకించి గపించినట్టే ఇంకా అసలు లేకుండా నిశ్శబ్దంగా అలా ఉండిపోండి అది సమాధి దీన్ని చిక్ సమాధి అంటారు ఈ సమాధిని మీరు చాలా తేలికగా అభ్యాసం చేయగలుగుతారు మీకు అనుభవానికి వస్తూ ఎటు వచ్చి మీరు పది నిమిషాలు ధ్యానం చేసినట్లయితే పది నిమిషాలు నిరంతరంగా సమాధిలో ఉంటారు అని నేను అంటలేదు పది నిమిషాల్లో అరడదం సార్లు మనస్సు ఇటు పోయి ఉండొచ్చు కానీ మళ్ళీ అరడజం సార్లు వెనక్కి పట్టుకొచ్చి మీరు ఆ సైలెన్స్ని ఆ సమాధిని ఆత్మ దాన్ని ఆత్మనిష్ట అంటారు ఆత్మ సంస్థం అన్నారు కదా ఆత్మనిష్ట అని మీరు నిలబెట్టుకుంటూ ఉంటారు కాబట్టి మనస్సు ఎన్నిసార్లు బయటకు పోయిందన్నది లెక్క కాదు మనం ఎంతవరకు ఆత్మనిష్టని నిలబెట్టుకోగలిగేమో అన్నదే లెక్క ఆ విధంగా కనుక మీరు ఆంతరమైన నిశ్శబ్దాన్ని అభ్యాసం చేస్తే అంటే నిధిధ్యాసనం వేరు సమాధి వేరు కొంచెం భేదం ఉన్నది కదా ఇది కూడా నిధిధ్యాసనం అంటే అనొచ్చు కానీ సమాధి పదంతో ఆయన వివరిస్తున్నారు మీరు అలా చేసినట్లయితే మాకు ఏం వస్తుంది దీంట్లో మాకేమిటి అనే ప్రశ్న హోదా మాకేమిటి అని అడుగుతారు మాకేమిటి అని అడుగుతూ ఉంటారు ఎందుకు మీకు ఏదైనా ఉండాలి అవును మాకేమిటో చెప్పండి అంటే ఇప్పుడు యజ్ఞం చేశారనుకోండి మాకేమిటి అంటే నీకు పుణ్యం వస్తుందయ్యా ఆ పుణ్యంతో నీవేమో స్వర్గాది లోకాల్లో భోగాలను అనుభవించవచ్చు అంటే ఆహా సరే అయితే నేను వస్తున్నానంట ఈ యజ్ఞం మీరు ఏదో పెద్ద యజ్ఞం చేస్తున్నారు దీంట్లో మాకేమిటి అంటే మీకు సకల శుభాలు కలుగుతాయి సకల సంపదలు కలుగుతాయి మీకు అని అని చెప్పారని చెప్పారనుకోండి ఆహా అలాగా దీంట్లో మాకేదో ఉందన్నమాట అంటే దానికి ముందుకు వస్తా ఆ విధంగా కర్మ ఉపాసనలు అవి తాయిలాలని మనకు చూపిస్తూ ఆ తాయిలాలను చూసి మనుష్యులు కర్మలకి ఉపాసనలకి పరుగులు తీస్తారు మరి ఇక్కడ మేము అలా నిశ్శబ్దంగా కూర్చున్నాం అనుకోండి ఏముంది మరి మాకు ఇక్కడ ఏం దొరుకుతుంది అని ఇక్కడ దీనికి ఆ నిశ్శబ్దానికి ఆ సమాధికి ధర్మ ఇక్కడ ధర్మము ఆత్మధర్మము అని అర్థం య ఉపనిషత్సు ధర్మాయి సంతు తేమయి సతు ఆ ధర్మం వీటికి ఆత్మధర్మములోని పేరే దీనికి నివృత్తి ధర్మము కూడా పేరు ఏమిటో తెలుసున్నాడు ఆ ధర్మములు క్షమ దమ ఉపరతి తితిక్ష శ్రద్ధ సమాధానం ఇలాంటి ధర్మాలు శమధమాతుంది సో ఇవి ధర్మములు ఉపనిషత్ ధర్మములు ఇలాగే ఉంటాయి ఉపనిష మీకు కర్మకి సంబంధించిన ధర్మాలు ఎలా ఉంటాయి మడిబట్ట కట్టుకోవాలి తూర్పు పోయి తిరిగి కూర్చోవాలి ఆచమనం చేసేప్పుడు చేతులు మోకాళ్ళ లోపల ఉండాలి పిలక ముడి ఉండాలి యజ్ఞోపవేతం ఇలా ఉండాలి యజ్ఞోపేతం ఇలాగ భుజం నుంచి ఇలా చేయి భుజం నుంచి మీరు అలవకగా శ్రద్ధ లేకుండా యజ్ఞోపేతాన్ని అలాగా వేశారనుకోండి అది భుజం నుంచి జారిపోయి మోచేయి దాటి కిందకు వచ్చేస్తే ఇంకా యజ్ఞోపేతం ఇన్వాలిడ్ దాన్ని తిరస్కారం చేసి మళ్ళీ యజ్ఞోపేతం పరమ మిత్రం మనం మొదలుపెట్టి మళ్ళీ ఇంకో యజ్ఞోపేతం మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఇల్లుంటాయి సరే ఇక్కడ ఏమీ లేదు ఉద్యోగాల నిశ్శద్ధంగా కూర్చోవడమే దీంట్లో ఇక్కడ ధర్మాలు అలా ఉండవు అది ధర్మాల గురించి చెప్తున్నాం ఇక్కడ ధర్మాలు అలా ఉండవు బొట్టు ఇక్కడ పెట్టుకోవాలి మూడు గీతలు పెట్టాలి అలాగే మూడు గీతలు పెట్టిన తర్వాత ఇటు ఒక చుక్కా ఇటు ఒక చుక్కా పెట్టాలి ఇలాగే ఉండవు ధర్మాలు ఇక్కడ తిరుమంజనం పెట్టుకోవాలి మూడు నామాలు పెట్టుకోవాలి చేతులకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి పొట్టకి మూడు ఇటు పెట్టుకోవాలి బొడ్డు దగ్గర పెట్టుకోవాలి ఇలాగే ఉండవు ఇదిటా ధర్మాలు ఇక్కడ ఇక్కడ ధర్మాలు ఏమిటే శమము ధమము ఇత్యాది వైరాగ్యము ఇత్యాది ధర్మాలు ఈ ధర్మములను మేఘమల్లా అయితే ధారలు ధారలుగా వర్షిస్తుందో అలాగే ఈ సమాధి అటువంటి ధర్మములను అమృత ధారల కింద వర్షిస్తూ ఉంటుంది అంచేత ఈ సమాధికి ధర్మ అని పేరు పెడుతున్నాము అంటున్నారు మేఘశ్దానికి వర్షించేది మిహ సేచనేది ధాతు ఉంది మిహా నుంచి మేఘ వస్తుంది హాకి ఘా సో కాబట్టి ఈ నిర్ధ్యాసనాన్ని మీరు ఈ ఈ సమాధిని అంటే నిశ్శబ్దంగా ఉండే ఉండే మెడిటేషన్ మీరు కొద్ది రోజులు చేసినట్లయితే మీలో పెద్ద మార్పు వచ్చేస్తుంది పెద్ద మార్పు నేను చాలాసార్లు చెప్పాను ఆరోగ్యాన్ని చెప్పిన సందర్భంలో కూడా మీరు కదలకుండా ఉండాలి కదలకుండా ఏది కదలకుండా మనస్సు కదలకుండా ఉండాలి మనస్సు కదలకుండా ఉండడం ఎలాగప్ప అంటే దేహము కదలకుండా పెట్టును దేహము కదలకుండా పెట్టు ఎంతసేపు నువ్వు దేహాన్ని కదలకుండా పెడతావో అంతసేపు మనస్సు కదలకుండా ఉంటుంది అలా ఉండు రోజుకి ఏడు చేయండి పని ఒక వారం రోజు ఏడు నిమిషాలు రెండో వారం పది నిమిషాలు మూడో వారం పన్నెండు నిమిషాలు మొత్తం మీద నలభై రోజులు చేయండి చేసేప్పటికీ మీరు పూర్వం కాదు కొత్త మనిషి అయిపోతారు కొత్త మనిషి అయిపోవడం అంటే అంటే మీకు కోపాలు తాపాలు తగ్గిపోతాయి ఇతరులను తప్పు పడుతూ ఉండడం అనేది తగ్గిపోతుంది ఇతరుల మీద కంప్లైంట్ చేయడం ఉండదు యాక్సెప్టెన్స్ బాగా అలవాటైపోతుంది డబ్బు మీద లోభం తగ్గిపోతుంది కక్కుర్తి తగ్గిపోతుంది ఇప్పుడు డబ్బు మీద లోభం అనేది ఎలా ఉంటుంది అమ్మగారు నాకు టీవీ కావాలన్నారనుకోండి మార్కెట్లో కల్లా చవకబాన్ టీవీ ఒకటి కొనికొచ్చి పెట్టడం ముసలాడికి చాలే దాన్ని లోభము అంటారు సేవ చేశారు అయినా లోభం ఉన్నది అమ్మగారు టీవీ కావాలన్నారనుకోండి వారికి ఏది అనుకూలమాని జాగ్రత్తగా పరిశీలించి ఉన్నవాటిల్లో ఖరీదైంది తీసుకొచ్చి వారికి అందజారు ఖరీదైంది ఇవ్వాలి లోభం ఉండకూడదు అమ్మగారు అయ్యగారు ఎవరైనా కూడా ఇచ్చేది ఉత్తమ జాతికి చెందిన ఇవ్వాలి కానీ తక్కువ జాతి ఇవ్వకూడదు ఇప్పుడు ఎదరోళకి పండు ఇవ్వాలనుకోండి పండు ఇప్పుడు మన దగ్గర మాగిపోయిన పండు ఒకటి శుభ్రమైన పండు ఒకటి ఉంటే ఆ శుభ్రమైన పండు మనం ఆటోపెట్టకుండా మాగిపోయిన పండు వాళ్ళకి ఇచ్చి పండు చేయకూడదు ఏం చేయాలి ఆ మాగిపోయిన పండు మనమవు తినట్లేదు దాన్ని ఏ ఆవుకో పెట్టేసేయొచ్చు మనం శుభ్రమైన పండువ్వాలి నేను పూజ స్వామీజీ దగ్గర చూశాను ఆయన పండిచ్చారంటే దాన్ని పరిశీలించకుండా ఇవ్వరు ఎలాగా చేద్దా పళ్ళ బొట్టలో తీసేలా చేస్తూ కాదు దాన్ని చూడాలి ఇవ్వాలి చూసుకుంటే కొన్ని పళ్ళు బాగుండవు బాగులేనిది పక్కన పెడతారు బాగున్నదే ఇస్తారు ఎవరైనా సరే కాబట్టి ఇచ్చేది హై క్వాలిటీ ఇవ్వాలి ఇప్పుడు మీరు ఏదైనా ఎవరికైనా మిత్రులకో మీకు కావాల్సిన వాళ్ళతో బహుమతి ఇవ్వాలనుకున్నారనుకోండి ఒకటి ఐదు రూపాయలు ఇంకోటి మూడు వందలు ఉందనుకోండి ఐదు వందల రూపాయలు కొనివ్వాలి మూడు వందలు లేవకూడదు వాళ్ళు ఏది ఇచ్చినా తీసుకుంటారు మన వైపు నుంచి పెద్ద మనస్సు మనకు ఉండాలి ఇగో ఈ లక్షణము అంటే లౌధ్యము లేకుండా అనేది మీకు అలవడుతుండే ఈ ధ్యానం చేసినట్లే మనిషి మారిపోతుంది ఆ ధ్యానంలో అంత పవర్ ఉన్నది అంచేతనే మాకు ఈ కోరికలు ఈ కర్మ చేస్తే ఆ కోరికలు దిగుతాయి ఈ ఉపాసం చేస్తే ఈ కోరికలు దిగుతాయని మీరు ఈ పిచ్చిలన్నీ పెట్టుకోవద్దు మీరేం చేస్తారంటే ఈ ధ్యానమే చేస్తూ ఉండండి ధర్మ మీకు అమృత ధారలనన్నిటినీ అదే వర్షిస్తుంది అని చెప్తున్నాడు అదచ్చు ధర్మేఘం ఇమం రాహు సమాధి యోగ విత్తమాషతిర్మామృతారా సహస్రశవి శ్రేష్ఠులైన యోగవేత్తలు ఇమం సమాధి సమాధిని ధర్మమేఘం ధర్మ ధర్మమేఘముగా రాహు వర్ణిస్తున్నారు యోగమంటే తెలుసున్నవాళ్ళు ఆయన హఠయోగులని కాదు హఠయోగుల గురించి మనం చెప్పట్లా యోగం అంటే తెలుసున్నవాళ్ళు ఏమను వర్ణిస్తున్నారు యోగం అంటే జ్ఞానం అర్థం ఆ భగవద్గీత ఉపనిషత్తులు వాటి తత్వము తెలిసిన వాళ్ళు యోగ విత్తములు శీర్షాసనం వేయడం జాతనైందండి కానీ ఆయనకు పతంజలిలో చెప్పినటువంటి ఇతర విషయాలు అన్నీ తెలియలేదు అనుకోండి ఆయన యోగం ఎంత పిసరంత యోగం శీర్షాసనం ఎంతకాలం ఉంటుంది ఎంతో కాలం ఉండదు ఎంతకాలం అయినప్పుడు కొంచెం పొట్ట పెరిగేప్పుడు శీర్షాసనం మూలబడుతుంది పొట్ట లేకుండా ఉన్నప్పుడే శరీరశాసనం బ్యాలెన్స్ పొట్ట వచ్చిందంటే ఇంక శీర్షాసనం ఉండదు కాబట్టి వాళ్ళు యోగ యోగవిత్తులే యోగ విత్తములు కాదు తరతమ ఈ టాప్ యోగ జ్ఞానం యొక్క మహిమ తెలుసున్న వాళ్ళు ఇలా వర్ణిస్తున్నారు ఏమని ఈ సమాధి అనగా ఈ అంతర నిశ్శబ్దము దీనికి మేము పేరు పెట్టుకుంటున్నాము ఇది ధర్మమేఘము ఏమిటి పేరు ఎందుకు అలా వచ్చింది అంటే యుత ఏల అనగా ఈ సమాధి ధర్మామృతారా ధర్మములు అనే ఉపనిషద్ధర్మములనే అమృతారలను సహస్రశ వేలాదిగా వర్షతి వర్షిస్తున్నది కాబట్టి మీరు కనుక కొత్తసేపు నిశ్శబ్దంగా ఉండడం అభ్యాసం చేసినట్లయితే ఒక నలభై రోజులు యాభై రోజులు రెండు నెలలు చేసేప్పటికీ మీ యొక్క అంతరంగంలో అద్భుతమైన పరివర్తన వచ్చేసి మీరు ఆత్మనిష్టకు బాగా అర్హులుగా తయారవుతారు మీకు అన్ని రకముల ఆనందములను ఆ అంత అంత అంతరము నుండే వచ్చును ఇప్పుడు మీకు నేను మాట చెప్తే చూడండి మీరు ఆనందము కొరకు బాహ్యముపై ఆధారపడకుండా అయిపోయారనుకోండి అది ఎంత శ్రేడమో మీరు ఆలోచించండి ఆనందం కొరకు బాహ్యముపై ఆధారపడకుండా బాహ్యము అంటే జనులు కావచ్చు ఆఖరికి దేవత కూడా దేవత కూడా మరి బాహ్యమే కదా అన్యూసా అన్యూహం ఆనందం నా స్వరూపంలో ఉన్నది అది దేవత దేవత కూడా నా స్వరూపం కాబట్టి మీకు కర్మబంధం నుంచి బట్టి అది అమృతమా కదా తర్వాత ఏది ఘటిల్లినా మీరు అలాగే స్థితప్రజ్ఞుడు వలె నిర్వికల్పంగా ఉండిపోగలిగారు అనుకోండి అది అమృతమే ఇంకా అంతకంటే వేరే అమృతమేం కావాలి ఫ్రీడమ్ అమృతము అంటే ఫ్రీడమ్ అలాగే దేహానికివో రోగాలవి వస్తూ ఉంటాయి అదే దానికి మందు మాకు పాడస్తూ మనం నిశ్చింతగా నిర్వికారంగా బెంగపెట్టుకోకుండా విశ్రాంతిగా ఉండగలగడము అదే అంతకంటే అమృతం వేరే ఏమైనా ఉంటుందా కాబట్టి ఇటువంటి అమృత వందలు వేలు మీకు ఆ ధర్మమేఘీ లభిస్తాయి ధర్మమేఘమి సమాధియోగ విత్తమాహ వర్షత్వేషయతో ధర్మామృతారా సహస్రశ తిబద్ధం సత్ ఆహా శోకం కూడా ఉంద అమునా వాసనాజా నిశేషం ప్రవిలాపితే సమూలోమూలి మంచి శ్లోకం ఈ ధర్మమేఘాన్నే వర్ణించి శ్లోకం అమునా వాసనా జాళే నిశేషం ప్రవిలాపితే సమూలోమూలి పుణ్యపాఖ్యే కర్మే अमुना वासनाजा निशेषं प्रलालाते समूलोन्मूलि पुण्यपापाख्य वासना समूलो वासनाजा వాసనముల వల నిశేషం నిశ్శేషముగా ప్రవిలాపితే విలీనము చేయబడట కాబట్టి మీరు ఈ ఆంతరమైన నిశ్శబ్దము అనే ధర్మమేఘాన్ని ఆ సమాధిని మీరు అభ్యాసం చేస్తూ ఉండగా ఆ నిశ్శబ్దానికి విలువని మీరు గుర్తించాలి దీనికి ఒక దృష్టాంతం చెప్పారు ఈ దృష్టాంతం కూడా నిజుధ్యాసం దృష్టాంతమే మెడిటేటివ్ ఎగ్జాంపుల్ మెడిటేషన్ కోసమని కొన్ని ఎగ్జాంపుల్స్ని ఎన్నుకుని పెట్టుకున్నారు ఆ ఎగ్జాంపుల్ని మెడిటేషన్లో పాటిస్తారు దాంట్లో ఘట దృష్టాంతం ఒకటి మెడిటేషన్లో వాడతారు అక్కడ ఏం చేస్తారంటే మనస్సు నిశ్చలంగా పెట్టుకో నిశ్శబ్దంగా పెట్టుకో మనస్సు కదలకుండా పెట్టుకో దీనికి దృష్టాంతం ఏంటంటే మీరు మురికిగా ఉన్నప్పుడు కుండలో పోసి ఆ కుండని ఓ మూల కదలకుండగా పెట్టాలి అది కదలకుండా ఉండాలంటే చుట్ట అని ఒకటి ఉంటుంది కుండ పెట్టే చుట్ట ఒక ఒక సర్కులర్ షేప్లో ఒకటి ఉంటుంది అది దాని మీద కుండ పెడితే ఆ కుండ ఇటు అటు ఓగకుండగా స్థిరంగా ఉంటుంది ఆ చుట్ట మీద ఈ కుండ పెట్టేసి మీరు ఇంకా కదపకూడదు పిల్లలకి చెప్తారు అదే అస్తమనం ఆ కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు గ్లాసు దాంట్లో ముంచకొని ఎందుకంటే వీడు గ్లాసు ముంచినప్పుడు అలా కదిలిపోతా ఉంది దాని వెళ్ళొద్దు పంజుకు కావస్తే నన్ను అడగండి తప్ప మీరు ఆ కొండ ముట్టుకోవద్దు అని ఇంట్లో గట్టిగట్లు చెప్తారు ఎవళ్ళు ముట్టుకోరు సాయంకాలం అయ్యేప్పటికీ దాంట్లో మురికంతా కూడా కిరందకి దిగి స్వచ్ఛమైన తేట నీరు పైతుంది అదేవిధంగా మనస్సు అనేది మురికి నీరు వంటిది మురికి నీటి ప్రవాహము వంటిది మీరు దాన్ని కదలకుండా నిశ్చలంగా పెట్టేస్తే ఆ మురికంతా పో నశించిపోతుంది ఆ మురికి ఇక్కడ ఏమంటున్నాడు అంటే అహంకారము మమకారము నేను కర్తననే అభిమానము నాకు ఈ భోగాలు కావాలనేటువంటి అభిమానము ఇటువంటి మురికలన్నీ కూడా అవన్నీ కూడా నశించిపోతాయి ఆ నిశ్శబ్దంగా సమాధిలు ఉంటాయి నశించినప్పుడు ఇంకా ఏమవుతుంది పుణ్య పాపాక్షే పుణ్యపాపములనే కర్మసంచయే కర్మ కర్మల యొక్క గుత్త సమూలోన్మూలితే సమూలముగా అనగా అజ్ఞానముతో సహా ఉన్మూలితే పీకి పారవేయబడదా ఇది పుణ్యము ఇది పాపము నాకు పుణ్యం వచ్చింది నాకు పాపం వస్తుంది ఈ పుణ్యాలు పాపాలు అలా గుట్టలు గుట్టలు గుట్టల కింద పేరుకునిపోతూ ఉంటాయి మనం గీతా క్లాసులో చూసాం సంచిత కర్మలు ప్రారంభ కర్మలు ఆగామి కర్మలు ఇంకా ఎవరేమో కర్మలు చాలా ఉత్తర కర్మలు అంటే చాలా చూశాము ఉత్తర కర్మన్నా ఆగామి కర్మన్నా ఉంటాయి పర్వాలేదు సో ఇవన్నీ చూశాము ఈ కర్మలు ఇలా గుట్టలు గుట్టలు కింద ఇవన్నీ ఎప్పుడు పోయాను ఈ పుణ్యాలు పాపాలు ఇంకా ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నాం పుణ్యాలు పాపాలు మనం వద్దనుకున్నా ఎంతో కొంత పాపం వస్తూనే ఉంటుంది ఈ పుణ్య పాపముల యొక్క గుట్టలు రాసులు ఈ పర్వతాల్లో పడి ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ ధర్మ సమాధి చేత పూర్తిగా నిరసిస్తాయి ఇవాళ పాఠమైతే చెప్తున్నా కానీ నాకు కొంచెం ఆరోగ్యం బాగులేదు ఇంకా లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ చేయడానికి వీలు లేని పరిస్థితి వచ్చి మొత్తం మీద వచ్చాను ఓకే అందుచేత ఈవేళ క్లాస్ కొంచెం తక్కువసేపే చూద్దాం అనుకున్నాను కొను ఏడున్నరదాకా దీన్ని సాగదిద్దామని కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుత చిన్న మెడిటేషన్ ఒకటి చేసి ఈ క్లాసుని కర్రతోటి మనం సరిపెడతాం మళ్ళీ ఇంకొకసారి అర్థం చెప్తాం ఆ శ్లోకానికి అమునా ఈ ధర్మమేఘ వాసనా వాసనాజాలే వాసనల యొక్క వల నిశేషం నిశేషముగా ప్రమిలాపితే వినాశము చేయబడట మనిషి వలలో బందీ అయి ఉంటాడు వలలో చిక్కుకుని ఉంటాడు ఈ వల ఏమిటి వాడు అనుకుంటాడు చుట్టూ ఉన్న వాళ్ళందరూ నా మీద వల వేసేసి నన్ను బంధించేశారు అనుకుంటాడు సో అలా మనిషి అలా అనుకుంటాడు నా భార్య నా భర్త నా కొడుకులు నా కోటళ్ళు మనవాళ్ళు వీళ్ళందరూ వల ఒకటి వేసేసి నన్ను ఇలా బంధించి నన్ను ఇలా హింస అనుకుంటాడు మనిషి అబ్బే వాళ్ళు ఏం వల మన లోపల ఉండే వాసనలే వల ఈ వాసనల వలలో బతుకుతూ ఉంటాడు మనిషి ఆ వాసనలు ఎలా నడిపిస్తే అలా నడుస్తూ వాటికి బందీ అయి ఆ వాసనల వలలో బతికేస్తూ ఉంటాయి ఆ వల అలాగే ఉంటే మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది ఆ వల పూర్తిగా ఈ ధర్మమేఘ సమాధి చేత నష్టమైపోతుంది ఇంకా తర్వాత ఇంకా ఏమవుతుంది పుణ్యపాఖ్యే పుణ్యపాపములనే కర్మసంచయే కర్మల రాశి రాశి సమూలోమూలితే అజ్ఞానమనే వ్రే వే వేరుతో సహా పికిలించి వేయబడగా మానవుని జీవితం ఈ కర్మబంధం అనేదానికి ఈ కర్మబంధం అనే చెట్టు దాన్ని చెట్టుతో వర్ణించారు అసంఘ శస్త్రేణ దృఢేణ చెత్వ ఆ చెట్టుని నరకమన్నాడు ఈ కర్మబంధం అనే చెట్టుకి అజ్ఞానము తల్లివేరు తల్లివేరు అజ్ఞానము రాగము ద్వేషము కోపము తాపము ఇవన్నీ పక్కనుండే చిన్న చిన్న వ్రేళ్ళు ఈ వాసనలన్నీ ఈ చెట్టు ఇలా పెరిగిపోతూ ఈ చెట్టును కొమ్మ మీద నరికారనుకోండి ఇంకో కొమ్మ పుట్టుకొస్తుంది ఆ చెట్టు ఎప్పటికీ పోదు దాన్ని తల్లివేరుతో సహా పీకిపారేయాలి ఇదేమంటే ఊర్ధ్వం మూల మహశ్శాఖం అశ్వత్థం ప్రాహుం వ్యయం అదే ఇదే అశ్వత్థం అంటే అధేనోధ్యాయం మనకి రాబోతోంది సో అది ఎలా తీకిపారేస్తారు అంటే ఈ ధర్మమేఘమనే సమాధి ఒక్కటే ఉపాయం అమునా వాసనా జాలే నిశేషం ప్ర సమూలో చిన్న మెడిటేషన్ చేద్దాము ఈ మెడిటేషన్ ఏదో మీకు తెలుసుకునే ఉన్నది ఆంతరమైన నిశ్శబ్దము అనే మెడిటేషన్ మనం ఇప్పుడు చేస్తాం గా ఉంచి కూర్చుంట దానివలన బ్రెయిన్కి రక్త ప్రసారం బాగా జరిగి మంచి సావధానత వచ్చేస్తుంది తెలుస్తూ ఉంటుంది ఆ సావధానత మనకు అనుభవాలకు వస్తూ ఉంటుంది చేతులను రిలాక్స్డ్గా పెట్టుకోవాలి భుజముల దగ్గర నుండి అరచేతులను మహాముద్రలో ఉంచాలి మహాముద్ర అంటే అరచేతులు పైకి చూస్తూ ఉంటాయి ఎడమల చేతి ఎండు కుడిల చేతిని ఉంచి పొటన ఉండేళ్ళు మాత్రం రెండు తగులుతూ ఉండి ఇట్లా పెట్టుకుంటారు ఇది మహాముద్ర మహాముద్ర అంటే ఇదిగో ఈ అంజలిని ఘటించినాము పరమేశ్వరుడు దేనిని అనుగ్రహిస్తే దాన్ని నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాము అనే అభిప్రాయం ఆ మహాముద్ర యొక్క అభిప్రాయం కాబట్టి ఆఖరికి మెడిటేషన్ కూడా ఇది ఎలా జరగాలన్నది ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఎలా జరిగినా నేను ఈ మెడిటేషన్ని నేను స్వీకరిస్తాను అని మెడిటేషన్ కూడా ఆ మహాముద్ర యొక్క అప్లికేషన్ ఉంటుంది ఇక జీవితంలో జరిగే ఘటనలను నేను స్వీకరిస్తాను ఈశ్వరుని యొక్క ఇచ్చగా తెలిసి స్వీకరిస్తాను అని ఆ మహాముద్ర యొక్క అర్థం ఆ అర్థాన్ని ఎప్పుడైతే మనం భావన చేస్తాము అంటే మహాముద్రలో చేతులలో నుంచి అర్థాన్ని భావన చేస్తూనే హృదయము బరువు దిగుతుంది హృదయంలోను బరువు కొంత మనస్సు తేట పడుతుంది అది అస్వీకారము యాక్సెప్టెన్స్ చాలా మహిమా మహిమోపేతము కాబట్టి ఆ విధంగా చేతుల్లోనూ మహాముద్రయం నుంచి ఈశ్వరులు ఇచ్చాము స్వీకరించటానికి మానసికంగా సంసిద్ధమై ఇప్పుడు దేహముని ఆసనమును పరిశీలించాలి అంటే దేహం యొక్క పోస్ట్ చేన్ని మీరు ఏకాగ్రమైన మనస్సుతో పరిశీలిస్తూ ఉంటే దేహమును కదలకుండా ఉంచాలి దేహం మీదే ఫోకస్ చేయండి ఇంకా మనస్సుని పూర్తిగా దేహం మీదే ఫోకస్ చేసి దేహాన్ని కదలకుండా ఉంచడం అసలు మనం మాత్రం కూడా కదలకూడదు కాలో చేయో కదలాలి కదల్చాలి అనిపిస్తుంది అనిపించినా కదలకుండా ఉంచేది దొరద వేసి కొక్కోవాలి అని అనిపిస్తుంది అనిపించినా కూడా ఆ పని మీరు చేయకుండా లేక విదలకుండా ఉండాలి దేహం ఒక శిలాప్రతి మొబలే దేహాన్ని నిలబెట్టాలి ఇప్పుడు మీరు దేహాన్ని శిలాప్రతి మొబలే నిలబెట్టినప్పుడు కేవలము శ్వాసకు చెందిన కదలిక మాత్రమే ఉంటుంది అది ఉంటుంది శ్వాసను కూడా విలబెట్టకూడదు కానీ దానిని ఫ్రీగా వదిలేసేయాలి శ్వాసను శ్వాసని కంట్రోల్ చేసే ప్రయత్నం చేయకూడదు లోతుగా గాలిని పిలిచడం మొదలయ్యేది ఏమీ వద్దు శ్వాస ప్రసన్నంగా ప్రశాంతంగా స్మూత్గా సాగుతూ తీరించే సందర్భంలో గాలి ముక్కు జ్వరాలకు వెళ్తుంది వెళ్ళినప్పుడు చెస్ట్ కొద్దిగా వ్యాకోచిస్తుంది పొట్ట కొద్దిగా ముందుకు వస్తుంది గాలి విడిచిపెట్టేటప్పుడు పొట్ట కొద్దిగా వెనక్కిపోతూ ఉంటుంది చెస్ట్ కొద్దిగా సంకోచిస్తుంది ముక్కు కోణం నుండి గాలి బయటకుపోతూ ఉంటుంది ఈ కదలిక తప్ప అంటే కొత్త ఎందు చిన్న కదలిక చెస్ట్లో అంతకంటే కూడా బాగా చిన్న కదలిక ఉక్కు కొనయందు గాలి యొక్క స్పతిష్ తెలుస్తూ ఉంటుంది కదలిక ఇంకా ఏ కదలిక ఉండదు దేహము యొక్క కదలిక లేని స్థితి మీదనే ఫోకస్ మనస్సు ఏదైనా చిదిరిపోయిందనుకోండి కట్టలేదు మనమేం కావాలని చదురబడతామా దానికి వాసన చేత చెదితూ ఉంటుంది చెదిరిపోయిన మనస్సును పట్టుకుని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి కదలకుండా ఉన్న దేహానికి జతి చేయాలి అంటే ఆ నిశ్చలతలపై దేహం యొక్క నిశ్చలతపై మనస్సును నిలబెట్టేయాలి కట్టేసేయాలి కట్టినట్లు అయిపోతుంది మీరు పెట్టి ఏమీ ఉండదు దేహాన్ని ఇంత స్థిరంగా అట్టి పెట్టినప్పుడు ఆశ్చర్యం ఏమంటే మనస్సు కూడా స్థిరంగా దేహానికి మనస్సుకి అంతటి అవినాభావ సంబంధం కలగ ఇప్పుడు ఘట దృష్టాంతమును ఒక్కసారి భావన చేయండి ఒక ఘటాన్ని భావన చేయండి ఆ ఘటనలో మురికి నీళ్లను పోసి ఒక వార కదలకుండా అలంచేస్తారు ఇంత కదలిక ఉండదు ఆ ఘటాల్లో నీటికి ఘటానికి కదలికలు ఉండదు అలా కొంతసేపు అట్టేపటేపటికీ ఆ నీటిలోని మురికి కిందకి దిగిపోయి నీరు శుద్ధము ఇది ఘట దృష్టాంతం మనం భావన చేస్తున్నాం ఈ దేహమే ఘటము ఈ దేహమే ఘటం ఘటం ఎలా కదలదో అలాగే ఈ దేహము కూడా కదలకుండా ఉన్నది శ్వాసకు మినహాయింపు శ్వాస కదలిక తప్ప ఇక ఏ కదలిక లేదు దేహములోని దేహములోని కటంలోని నీరు వంటిది ఈ దేహమున్నందరి మనస్సు కూడా ఈ దేహానికి కట్టివేయబడి కదలకుండా ఉన్నది సరే Silence. I mean, mataya called it, silence, not the word of silence, just pure silence. Silence. So, సైలెన్స్ అనే సంకల్పము లేక భావనయా అతి ఆలోచనయా కాదు నాట్ ద థాట్ ఆఫ్ సైలెన్స్ జస్ట్ సైలెన్స్ నాట్ ద వర్డ్ నాట్ దాట్ ప్యూర్ సైలెన్స్ మ sorry ఒకవేళ మనస్సు ఎటెక్ పోయి అనుకోవడం కంగారు కొండదు అయ్యో అని కూడా అనుకోవద్దు చిన్న చెరులో ఉన్నవి మనస్సునే ప్రేమగా ప్రేమతో ప్రేమ విసుగుతారు ప్రేమ ప్రేమతో మనస్సుని వెనుక కుట్టించి దేహానికి కట్టివేసి బస్ సరే సైలెన్స్ ఏంటి అథారిటీ నేను డాప్ట్ చేసే జాగ్రత్త గురి చేసి సైలెన్స్ ఈ సైలెన్స్ వల్ల ఏమొస్తుంది ఆ సంకల్పాన్ని విడిచిపెట్టేసి ఆలోచనలు పక్కన పెట్టేసి వచ్చిదేమీ లేదు ఏమీ రానక్కర్లేదు కూడా ఆత్మ పూర్ణమైతే ఏమొస్తుంది అక్కడి నుంచి వస్తుంది ఆత్మ పూర్ణం సరే సరన్యం కా అది ఆత్మా అది సత ఉన్నదిస్తూ ఉన్నాయి కో All right. శాంతింతింతిలాక్స్ కళ్ళు మూసుకునే విశ్రాంతిగా కూర్చోవచ్చు కొద్దిగా ఈ చోట కూడా కదలవచ్చు కానీ ఆలోచనలో నోటికి పరిగెత్తవద్దు వెంటనే యువాకి భోజనం మొదలైన సంకల్పాలను చేయవద్దు సైలెన్స్నే కొనసాగిస్తూ విశ్రాంతిగా ఉండాలి సడన్ గా మొదలు పెట్టకూడదు సైలెన్స్ సైలెన్స్ నల్ల కళ్ళు తెరవారు హరి ఓం తత్సత్ శ్రీకృష్ణార్పణమస్